పరిషు దిడా పరిశుద్ధిడా పరిషు దిడా మహాగణ సర్వోన్నత సర్వశక్తిమంతుడా అగ్ని స్వరూపుడుమైన ఏసే అగ్ని జ్వాల నుండి కన్నులు కలిగిన నా తండ్రి నీకే వందనాలు వందనాలు స్తోత్రం స్తోత్రం స్తోత్రుడు ప్రభ సాయంత్రకాల సమయం మందు తండ్రి మా మధ్యన మీరు దిగిరండి నాయన మాతో మీరు మాట్లాడండి ప్రభ మా ప్రార్థన విజ్ఞాపనలు ఆలకించండి ప్రతి ప్రార్థనకు జవాబును ఇచ్చే దేవుడు ప్రభ ప్రతి ఒక్క ముట్టి స్వస్థపరిచే వాడవు ఏ బిడ్డను కూడా నువ్వు తృణీకరించండి తండ్రి నీకు వందనాలు తెలిస్తున్నాం ప్రభ నిన్ను ప్రభ సమీపంగా మేము తెలుసుకుంటూ యోగ్యత దయచేయండి నా తండ్రి ప్రతి ఒక్కరు మీ పాత సన్నిధిలో నచ్చండి నా తండ్రి ఈరోజు సాయంత్రకాల సమయం మీ యొక్క వాక్యం ద్వారా బలపరచబడాలి నా తన్ని రానయ్యిన బిడ్డలను నడిపించండి ఏసైన అతని వాతావరణం పవర్ కట్స్ నిమ్మ నెట్వర్క్ ని మీ స్వాధీనంలో ఉంచుకోనండి ప్రభా ప్రతి మాట ద్వారా అతన్ని మాతో మమ్మల్ని హెచ్చరిస్తున్న దేవుడు అభయం ఇచ్చి ప్రభావం నడిపిస్తున్న దేవుడు నీకు వందనాలు చెల్లిస్తున్నాం కృపామేడు సర్వోన్నతుడు నైనా యొక్క సర్వాధికారుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ నీకు ఏది లేదు ప్రభ కృపగల దేవాన తండ్రి నీకు కృపలు ప్రతి జ్ఞాపకం చేసుకోనండి ఈ కూడికంతట్ల ప్రభావం ఈ యొక్క నామ ఘనత కొరకు ప్రభావ మమ్మల్ని ఆడుకోనండి ముఖ్యంగా నా తండ్రి ఒక చిన్న బిడ్డ కోసం ప్రార్థన చేస్తున్నాం మారియోస్ నికోదే మన బిడ్డ కోసం పదిహేను నెలల బిడ్డ ప్రభాన తండ్రి ఆవిడ మీరు ముట్టండినైనా బ్లడ్ లో ప్రభాన తండ్రి ప్లేట్లెట్స్ తగ్గిపోయినాయని చెప్పి కంప్లైంట్ చేస్తున్నారు నా తండ్రి ఒక హాస్పిటల్ నుంచి మరొక హాస్పిటల్ వస్తున్నారు ప్రభాన తండ్రి బిడ్డను ముట్టు వాడవు చూచి నా తండ్రి డాక్టర్స్ మారినా కూడా ప్రభా నువ్వు మారని దేవుడు తండ్రి నీ యొక్క ప్రేమ చేత బలపరిచే దేవుడు ప్రభ స్వసత ఇచ్చే దేవుడు అయినా బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్ విషయంలో కూడా సహాయం చేయండి బిడ్డకు ప్రభ మరి బాడీలో స్వెల్లింగ్ స్టార్ట్ అయింది తండ్రి ఆ ప్లేట్లెట్స్ కౌంట్ పెరుగుటకు మీరు కృప చూపించండి కృపలో జ్ఞాపకం చేసుకోనండి బిడ్డ చుట్టూ మీకు అగ్ని కంచిపోయండి మీ దూతల కాపుదలతో నడిపించండి ఏసీఆ తల్లిదండ్రులను మార్చుకోనండి ప్రభ నా తండి నీ సేవలో విస్తారంగా వాడబడుటకు ప్రభ వారిని బలపరచండి విశ్వాసం మంది వారిలోని అయోగ్యతలు వారి పాపములు వారి బలహీనతలు అన్నిటి కొట్టివేసి బిడ్డను ప్రభ అతన్ని మీరు క్షేమంగా వారి చేతులకు సజీవంగా అప్పజెప్పమని ప్రార్థిస్తున్నాను నైనా అతని వారి ప్రభ ఆనందంతో నిన్ను సుతిస్తూ మహిమపరుస్తూ గృహంలోకి వెళ్ళిటకు కృప చూపించండి ఏసేన్ అతని ఈ కూడికంతట్లో ప్రభ మీకు నామగంత కొరకు వాడుకునమని ప్రభ మాతోటి మాట్లాడమని ఏసే శక్తి కలిగి నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె కృపణ తండ్రి దేవా ప్రభానికి లెక్కలేని బంధనాలు కృతజ్ఞతాస్తుతులు స్తోత్ర హళలి రైజ పశుద్రవకు సర్వశక్తి మంతుడా సర్వాధికారి నీకే వందనాల ప్రభా దేవాయ సుప్రభ సమయంలో ప్రభా సన్నిధి జరుగుతుండగా ప్రభా నీ యొక్క మా మద్దలో పెట్టండి తండ్రి దేవాయ సుప్రభ వందరిని రక్షించుకున్నారు ప్రభా దాన్ని బట్టి నీకు వందనాలి ప్రభ దీవాలకు ప్రభా దాచి కాపాడిన గొప్ప దేవా నీకు వందనాలు తండ్రి దేవాయ సుప్రభ అదే రీతిగా ప్రభ చిన్న బాబు మరి చిన్న బాబుని మీ తాకి ముట్టి స్వస్థపరచండి ప్రభా తనకున్న యొక్క బోనారని మీద తాకండి ముట్టని స్వస్థపరచండి ఆ బాబుకున్న ప్రతీది కూడా ప్రభా తల నుంచి అధికాల కూడా ప్రభా ప్రతి నేరలో ప్రతి ఒక్క ఏం కలలో ప్రభు నీ యొక్క కుమరించండి దేవాయసు ఆ బోనార దగ్గర ప్రభా ఏదే తాటక పరుసిన దురాత్మ యేసుకృష్ణ నామంలో కద్దూసిన బాబును విడిచి వెళ్ళిపోవాల్సిందే యేసుకృష్ణ నామంలో దేవాయసు యొక్క ఆత్మకరం క్షడిగించండి తండ్రి దేవాయసు తనకి మంచి బ్లడ్ సర్క్యులేషన్ కావాలా ప్రభా దేవాయప్రభ బాబుకు నా యొక్క వాపు అదంతా కూడా వెళ్ళిపోవాలి ప్రభా దేవాయప్రభ ఆక్సిజన్ పైన ఉండడు కాబట్టి ప్రభా నీవే ప్రాణం పోయండి ప్రభా బిడ్డకి దేవాయస్రభ ఆ బిడ్డని మీరు వెలిగించుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా నీకే స్తోత్రం నీకే ఉండాలి తండ్రి ప్రభా వాళ్ళకి ఎంతో బాధ వేదన దుఃఖం నుంచి ప్రభా ఆ కుటుంబం అంతా విడుదల పొందాలా ప్రభా నీవే గోపకారం చేరిగించండి బాబు పట్ల వాళ్ళ పట్ల తండ్రి కావాల్సిన అవసరాల మీరు తీర్చండి డాక్టర్స్ కి చక్కటి జ్ఞానం అనుగ్రహించండి ప్రభా బాబుని చక్కగా చూసుకోవడానికి ప్రభా దేవాభ అక్కడ ఉన్న ప్రతి ఒక్క దురాత్మరాన్ని ఈసుకునించి కొట్టువైబడిన గక దేవా ప్రభా నీవి ఆత్మకారం చెరిగించి అక్కడ ప్రతి డాక్టర్స్ తో కూడా ప్రభా వారికి వారికి జాలి కలగాల ప్రభా బాబుని చూసుకోవడానికి ఏదైనా ప్రభా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేలాగా సాయపడమని ప్రార్థం చండి ప్రతిదీ కూడా ప్రభా మరి నిశ్చితం ఏదంటే అది జరిగించని ప్రభా కనీయసు ప్రభా మా మొరలు వినండి ప్రభా మన సన్ని దేవాయస్రబాన్ని నీ దగ్గర మేము పెట్టిన ప్రభా బాబు విషయంలో ప్రభా మరి మా ప్రార్థనకు సమాధానం దయచేసి బాబుని స్వస్థపరచని వారి కుటుంబాన్ని రక్షించుకోండి వాళ్ళంతా కూడా ప్రభా సర్వసతంలోకి మీరు నడిపించుకుని ప్రభా దేవాయసు ప్రభా డబ్బుల విషయంలో సాయం చేయండి వాళ్ళకున్న ఇరుకుని ఇబ్బందులను తొలగించండి దేవాయప్రభ బాబుని ప్రభా ఏ దుష్టకరణ లేకుండా ప్రభా నీ రెక్కల కింద భద్రపరచుకోండి తండ్రి దేవాయచ ప్రభ నీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రభావ తల నుంచి హరికాల వరకు ప్రతి నెరలో ప్రతి ఒక్క ఎంకలలో ప్రతి ఒక్క ఆవేలలో ప్రభ యొక్క జీవం కుమరించి సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యం ఏచుకృష్ణ నామంలో ప్రకటింప నీ యొక్క ఆత్మకార్యం జరిగించి మన సాక్షిని నిలబెట్టుకోమని ఏచుకృష్ణ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి అమెన్ అమెన్ స్తోత్రం పరిశుదుర మేమల రాజా నెక్కు వందనాలు తండ్రి ఏసు రాజా నెక్కి స్తోత్రం దేవా ఏసు కృష్ణ రాజాని ఎక్కువ వందనాలు దేవ మరి దినమంత కాచి కాపాడి సజీవ లెక్కలు నిలబడిన దేవానికి వందనాలు ఏశ్వజా నెక్కి స్తోత్రం దేవా ఏసు కృష్ణ వందనాలు తండ్రి ముఖ్యంగా మారలేసి బ్రదర్ బాబును ముట్టండి అబ్బం తల మొదలుకుని అరికల వారికి ముట్టండి దేవా నర నరాలని రక్త ప్రదృష్ణ దయించండి దేవానికి గాయంలో స్వసతుంది దేవా నీ గాయపడి నష్టంతో అబ్బడిని ముట్టి తాకి స్వస్థపరచండి దేవా ఏసునామలు మీరే స్వస్థ దేవా డాక్టర్ల కంటే పరమ వైద్యుడో దేవా నువ్వు గొప్ప దేవుడో ఏ స్తోత్రం దేవా మీరే ముట్టి స్వస్థపరచండి ఏసు క్రిస్త స్వస్థత దేవా ఏసు క్రిస్తునామలో దేవా స్వస్థత పరిచి విడదలా దయచేసి దేవానికి స్థూరం ఆ తల్లిదండ్రులకు కూడా మీరు తోడై ఉండండి దేవానికి బంధనాలు చేస్తూ ఒక బాబుకు మీరు తోడండి ప్రతి మెడిసిన్ లో నీ రక్త ప్రోషణ దయచేసి అప్పుడు స్వస్థత విడదల దయచేసి ఆ కుటుంబంలో సమాధానం మీరు దయచేసి ఆ కుటుంబాన్ని కూడా మీరు రక్షించుకొని దేవ ప్రత్యేక సోదలను తొలగించి ఆ కుటుంబాన్ని రక్షించుకొని అక్కడ సిద్ధపరచుకొని నీ నామానికి స్థుతి ఘనత మహిమ వాళ్ళ ద్వారా కలగాలిస్తు మీరే కార్యం జరిగించమని ఎయిస్ కృష్ణం నడుచిన తండ్రి ఆమెన్ సిస్టర్ థ్యాంక్ యూ దేవి సిస్టర్ ఒక పాట పాడతారా సిస్టర్ సమాప్తమాయను నీ దుఃఖ దినములు సంతోషం నీకు కలుగును సమాధాన సంగతులే నీకు జరుగును సమాధాన సంగతులే నీకు జరుగును విశ్వసించుము శుభం కలుగును విశ్రాంతి వేసు నీకు దయచేయును విశ్వసించుము శుభం కలుగును విశ్రాంతి వేసు నీకు దయచేయును సమాప్తమాయను నీ దుఃఖ దినములు సంతోషం నీకు కలుగును సమాధాన సంగతులే నీకు జరుగును సమాధాన సంగతులే నీకు జరుగును ఇన్ని నాళ్ళ కలతలన్నీ తీరిపోవును ఇది మొదలు వేసు నిన్ను దీవించును inni alla kalathalanni thiripoonu ini modulu yesu ninnu devinchunu rennanthalu melu neeku kaluvajeeyunu rennanthalu melu neeku kaluvajeeyunu sampoornamaina bahumaanamichchunu sampoornamaina bahumaanamichchunu విశ్వసించుము శుభం కలుగును విశ్రాంతి వేసు నీకు దయచేయును విశ్వసించుము శుభం కలుగును విశ్రాంతి వేసు నీకు దయచేయును సమాప్తమాయను నీ దుఃఖినములు సంతోషం నీకు కలుగును సమాధాన సంగతులే నీకు జరుగును సమాధాన సంగత్ నీకు జరుగును బలహీనత తొలగించి బలము నిరంతరం బలరు దిని కలుగజేయును बलहीन ततलेगींची बलमुनिचनु निरंतरण बलरु दिन कलगजेयुनु आचार्य मयना थील 예수चैयुनु आचार्य मयना थील 예수चैयुनु आत्मिय फलमुलतोनि निनिंपुनु आत्मिय फलमुलतोनि निनु निंपुनु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 సమాధాన సంగతులే నీకు జరుగును సమాధాన సంగతులే నీకు జరుగును వాక్యం విందాం ఇప్పుడు పరిశుద్ధుడా మహాగలుడా లేక వాక్యం ద్వారా మాతో మాట్లాడండి నాయన నాతో మాట్లాడిన దేవ మటీ మంతటితో కూడా ప్రభా మీరు సంగముగా మాత్రండి మేము ఈ దగ్గరగా కూడుకున్నప్పుడు మాతో మాట్లాడమని మమ్మల్ని హెచ్చరించమని మమ్మల్ని బలపరచమని ఏసియనండి మమ్మల్ని భద్రపరచమని ఇక కృపలు మమ్మల్ని జ్ఞాపకం తీసుకొని నడిపించమని ఏసియా శక్తిగల నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం చండి ఆమె కీర్తనలు ముప్పై అధ్యాయము కీర్తనలు ముప్పై అధ్యాయము పంతొమ్మిదవ వచనం పంతొమ్మిదవ వచనం నీ అందు భయభక్తులు కలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారికి వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది అక్కడ రెండు రకాల స్టేట్మెంట్స్ దేవుడు మనకు కీర్తనకారుడి దావిదు ద్వారా మనకు తెలియజేస్తున్నాడు నీ అందు భయభక్తుల కలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ప్రభువు నందు భయభక్తుల కలవారి కోసమే ఇది వారి కోసం ఆయన సెపరేట్ గా మన కోసం దాచిపెట్టిండట నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది నరులు మనకి ఏ గిఫ్ట్స్ ఇచ్చినా మనకు ఎవరు ఎన్ని రకాల అవార్డ్స్ ఇచ్చినా ఎంతమంది మనల్ని ప్రైజ్ చేసినా అన్ని తక్కువే ఎందుకంటే మనం కేవలం దేవుని చేత ఆ యొక్క అవార్డు అందుకోవాలి నరు నీ అందు భయభక్తులు గల వారి నిమిత్తము ఎందుకంటే వాళ్ళ కోసము దేవుడే స్పెషల్ గా దాచిపెట్టిండ దాచి మేలు అది ఎంతో గొప్పది అట్లాగే నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరచిన మేలు మన కోసం దాచి ఉంచిన మేలు మన కోసం సిద్ధపరచిన మేలు రెండు రకాల మేళ్ళు దేవుడు మన కోసం అనేది తయారు చేసిండు మన కోసమే సిద్ధపరుస్తున్నాడు మన కోసమే దాచి ఉంచి అవి ఎంతో శ్రేష్టమైనవి అవి ఎంతో గొప్పవి అని చెప్తున్నాడు కీర్తనకారుడు ఎందుకు అంత శ్రేష్టమైనవి ఎందుకు అంత గొప్పవి అంటే అసలు మనుషులని గుర్తుపెట్టుకొని వాళ్ళ కోసం చేయాల్సిన అవసరం ఏముంది మనకు దేవుడికి అని మనం ఒక ప్రశ్న వేసుకుంటే ఏ పాటి మనిషి ఏ పాటి ఆయన కొరకు దా ఎన్నో మేళ్లు దాచిపెట్టిండట ఆయన కొరకు ఎంతో గొప్ప నిమిత్తం సిద్ధపరిచిన మేలు దాచిపెట్టిండు వాడిని సిద్ధపరిచిండు ఏ పాటివాడు నరుడు ఏ పాటివాడు ఎందుకంటే మనము మామూలు వట్టి వారము సమానం గడ్డి పువ్వు వాడిపోయినా సమానమైన వ్యక్తులం ఎందుకంటే దేవుడు మనల్ని చేసినప్పుడు మనల్ని విలువైన వారిగా ఆయన ఎంతో ఇష్టంగా తన చేతులతో రూపించిండు కాకపోతే నేను ఏ పాటి వాడను ఏ అర్హత ఉంది నాకు అని మనుషులు అనుకుంటూ ఉంటారు మనం ఈ విషయము అపోస్తుల కార్యంలో చూస్తుంటాం పదకొండవ అధ్యాయము పదిహేడవ వచనంలో చెప్తూ ఉంటాడు పేతుడు నేను ఏ పాటి వాడను ఎందుకంటే అక్కడ ఆ విషయంలో ఆ గుంపు అనియుల గుంపుల విషయంలో పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగినప్పుడు దేవుని కార్యంను అడ్డు పట్టగలనా అడ్డు తగలగలనా నేను ఏ పాటి వాడనైనా కార్యంపుకి అడ్డు చెప్పటానికి ఎంతటి వాడను నేను అని పేసరు అంటుంటాడు మనం కూడా ఇప్పటికే అంటుంటాం మేమెంతటి వారం ప్రభావ ఎంతటి వారం నాయనా ఏ పాటి వారం ప్రభా నువ్వు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నకి మేమెంతటి వారం ఎందుకంటే మనము గాలికి కొట్టుకొని పోవు పొట్టువలే ఉన్నాం మనము కీర్తనకారుడే చెప్తుంది ఇవంత ఆవిరి వంటి వారము గాలి బుడగ వంటి వారము అంతలోనే పుట్టి అంతలోనే పగిలిపోయే ఆ యొక్క గాలి బుడగ వంటి వారము అయినా సరే తన కృప వలన మనిషికి దేవుడు మాన చూపిన వాడు ఎందుకంటే ఏ పాటి వాడు మనిషి ఏ పాటివాడు మనిషి అంత విలువ ఇవ్వవలసిన మనిషి అవసరమా అంటే ఆ మనిషికి అంత అర్హత ఉందని అర్థం కానీ దేవుడు అంటున్నాడు నేను నేను నా స్వహస్తములతో నా స్వహస్తములతో రూప రూపించిన సృష్టి మొత్తానైనా నోటి మాటతో చేసి మనిషిని మాత్రం తన చేతులతో మట్టిని ముద్దగా మార్చి తన శ్వాస నాసిక రంధ్రంలో ఊది ఒక ప్రత్యేకమైన జీవిగా దేవుడు మనిషిని ఏర్పరచుకున్నాడు నువ్వు ఏ పాటి వాడివి అంటే నువ్వు చాలా విలువైన వాడివి ఏ పాటి దానను నేను పాట పాడేటప్పుడు నన్ను ఇంతగా హెచ్చరించుటకు నేను ఏ పాటి దానయ్యా నేను ఎంతటి దానను నేను చాలా అల్పురాలిని అల్పురాలిని కానీ దేవుడు ఏమంటున్నాడు నేను ఏర్పరచుకున్న దానము నేను విలువ పెట్టి నిన్ను కొన్న దానను కొన్నవాడను కాబట్టే నీకంటూ ఒక విలువనిచ్చిన దేవుడు నీకంటూ ఒక స్టాటస్ నీకంటూ ఒక ప్రైజ్ మనకు దేవుడి ఇచ్చి ఒక విలువ ఆ వాల్యూని మనము మాటలతో కొలవలేము ఆ వాల్యూని మనం ఇంకా ఏ బంగారు నిధులతోనూ కొలవలేము అంత గొప్ప స్థలం మనకు ఇచ్చింది హృదయంలో స్థలం ఇచ్చింది ఏమంటున్నాడు నేను నేను నా చేతులలో చక్కే ఉన్నాను అంటున్నాడు మనం ఏ పాటి వారం అంటే మనకి ఈ మాట ఎక్కడ కనిపిస్తుంది దేవుడు మనకు ఇచ్చిన ఈ చిన్న మాటలు ఏంటంటే యోపు గ్రంథంలో ప్రసంగి గ్రంథంలో ప్రసంగి మూడు పంతొమ్మిదిలో చెప్తాడు నరులకు సంభవించినది ఏదో అదే మృగములకు సంభవించును వారికి వాటి కలుగును గతి కూడా ఒకటే వారికి కలిగిన గతి వాటికి కలిగిన గతి కూడా ఒకటే నరులు చచ్చినట్లు మృగములు చచ్చును సకల జీవులకు ఒకటే ప్రాణము మృగముల నరులను ఏదియు ఎక్కువ కాదు ప్రసంగి మూడు పంతొమ్మిది అంటాడు ఏ విషయంలోనూ నరులు గాని మృగములు గాని దేంట్లో ఎవరికి ఎవరు గొప్ప కాదు కానీ అందరికీ ఒకటే సంభవించినప్పుడు మనిషికి మాత్రమే కొన్ని ప్రత్యేకతలు ఇచ్చినది ఏంటి అంటే వారికి ఆలోచించే శక్తినిచ్చిండి దేవుడు వారికి జ్ఞానం నుంచి మాట్లాడే శక్తినిచ్చిండు దేవుడు జంతువులకు మనుషులకు అదకే తేడా ఆలోచించే శక్తి మాట్లాడే శక్తినిచ్చిండు ఎందుకంటే ఆయన తెలుసుకోవాలి ఆయన సృష్టి మీద మనము ధ్యానం చేయాలి ఎందుకంటే కీర్తనలు ఇరవై రెండవ ఆ ముప్పై రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనలో ఒక మాట అంటాడు నీకు ఉపదేశం చేసేదను నీవు నడవవలసిన మార్గంను నీకు బోధించేదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను ఇది దేవుడు నరుడికి ఇస్తున్నటువంటి ఒక అభయం అనమాట నేను నీకు ఉపదేశం చేస్తున్నాను ఎందుకంటే నువ్వు చాలా ప్రశస్తున్నా దృష్టిలో నీవు చాలా విలువైన దానివి విలువైన ఎందుకంటే దేవుడు మనను మనల్ని అంతగా మన గురించి ఆలోచిస్తున్నాడు అంటే మనల్ని ఎంతగా ఆయన ప్రేమిస్తున్నాడు అని అర్థం నరుడు ఏ పాటి వాడని ఆయన అంతగా ప్రేమించటానికి ఆయన అంతగా హెచ్చించటానికి ఎందుకంటే మనం అక్కడ అపోసుల పత్రిక అపోసులు రాసిన పత్రికలో పదకొండవ అధ్యయం పదిహేడు వచ్చిన మనం ఏం చూస్తున్నామో అక్కడ పే పేతులు సీన్ యొక్క ఆ యొక్క గమనిస్తున్నాం అక్కడ పేతురు కొర్నేలి విషయంలో అక్కడ పేతురు ఏమంటుందంటే దేవుడు వారికి యూదులతో పాటు సమానమైన వరములను అనుగ్రహించగా దేవుని అడ్డగించుటకు నేను ఏ పాటి వాడను అంటే దేవుడి కార్యాలకు అడ్డగించడానికి నేను ఇంతటి వాడను దేవుడే నిర్ణయించినప్పుడు ఒక పని దేవుడు చేస్తున్నాడు అంటే ఒకరి విషయంలో దేవుడు కార్యం జరిగిస్తున్నాడు అంటే ప్రభావ వద్దు వాళ్ళకి చేయొద్దు అని అనడానికి మనం ఎవరము మనం ఏ పాటి వారము ఎందుకంటే మనం ఎప్పటికప్పుడు గమనించుకుంటుండాలి మనం ఎంతటి వారం మనం మన స్థానం ఏంటి మన స్థాయి ఏంటి దేవుడికి మనం నీతులు చెప్పగలమా దేవుడిని మనం ప్రశ్నించగలమా ఇది మనం చాలా సార్లు జ్ఞాపకం చేసుకోవాలి చాలా విషయాలు ఈ రోగం నాకు ఎందుకు వచ్చింది ఈ బాధ నాకెందుకు వచ్చింది ఈ జాబ్ విషయంలో ఈ శోధన నాకెందుకు వచ్చింది ఇది మళ్ళా వాడికి రాలేదే వీడికి రాలేదని పక్కన పక్కన పెడితే నాకెందుకు ప్రభా నువ్వు నాకు ఎందుకు అని ఒక క్వశ్చన్ చేస్తుంటాం నువ్వు ప్రశ్నించడానికి ఏ పాటి వాడవు వాక్యం చెప్తుంది దేవుడి కార్యములకు అడ్డు తగునట్టుకో నువ్వు ఏ పాటి వాడవు ఎందుకంటే ఆయన నిన్ను ఎంతగా ప్రేమించిండు అంటే ను ప్రశ్నించకుండా అన్ని నీకు ఇస్తున్నాడు నువ్వు ప్రశ్నించకుండానే అడగకుండానే అన్ని సమకూరుస్తున్నాడు ఎందుకంటే దేవుడు హృదయాలను పరిశోధించే దేవుడు మన అవసరతలు తీర్చే దేవుడు మనమేమి అడిగిన అడగకపోయినా కొన్నిసార్లు అడిగి ఊహించిన దానికన్నా మరి ఎక్కువగా దేవుడు మనకు తెలుసు కొన్ని విషయాలలో జిద్దు చేసి పట్టుబట్టి మనం బ్రతింలాడుతుంటాం ప్రభు ప్రభా అని కానీ దేవుడికి తెలుసు ఏ విషయంలో మనకి ఇవ్వాలి ఏది ఇవ్వాలి ఎంత వరకు ఇవ్వాలి సారీ ఇంత వరకు ఇవ్వాలనేది కూడా ఆయన ముందే నిర్ణయించుకున్నాడు కాబట్టి దేవుణ్ణి అడ్డగించుటకు మనం ఏ పాటి వారని ఆయన పనులు మనం చేస్తున్నప్పుడు మనల్ని ప్రేమిస్తున్నప్పుడు మనల్ని చెక్కుకుని తన అరచేతులలో మనం చెక్కున్నాడు అందుకనే దేవుడు అంటున్నాడు అనమాట నరుడు ఏ పాటి వాడు పేదుడు అంటున్నాడు నరుడు ఏ పాటి వాడు దేవుడి కారును అడ్డగించడానికి మనము మన స్థాయిని గమనించుకుంటే పరశుధాత్మ దేవుడు మనకి ఆ సమాధానం ఇస్తూ ఉంటాడు మన హృదయాలకు ఆల్రెడీ తెలిసిపోతుంది నువ్వు ఎంతటి దానము నువ్వు ఏ పాటి దానం అంటే నువ్వు మామూలు గడ్డి సమానం అంటున్నాడు గడ్డి సమానం గడ్డి పువ్వు పూసి సాయంత్రం ఎండిపోయి వాడిపోయే అంతటి జీవితం అది కానీ అలాంటి జీవితానికి ఎన్నలేని విలువనిచ్చిన వాడు దేవుడు ఎంతో గొప్ప పేరుని ఎంతో గొప్ప భద్రతని మనకిచ్చిన దేవుడు మనల్ని ఒక స్పెషల్ గ్రూప్ గా తయారు చేసిన దేవుడు అనమాట ఎందుకంటే ఆయన ఇష్టపడి తయారు చేసుకొని తన నాసిక రంధ్రం నుంచి ఊదిండి మనలోకి తన ఊపిరిని మనలో ఊదిన దేవుడు అంత ఇష్టంగా చేసుకున్నాడు మనల్ని కాబట్టి మనం ఆయన ఇష్ట ప్రకారం మనం ఆల్వేజ్ అనమాట ప్రతిసారి మనం సిద్ధపడాలి ఎందుకంటే ఆ విషయంలో మనం దేవుణ్ణి ప్రశ్నించకూడదు దేవుణ్ణి మన సంసార విషయంలో మన సోషల్ లైఫ్ లో కానీ మన హెల్త్ విషయంలో కానీ క్వశ్చనింగ్ చేయకుండా ఆయన మనకి ఏది ఇస్తుండో దాన్ని అనుగ్రహించినప్పుడు అది మనం తీసుకోవటమే సంతోషంగా తీసుకోవటం గొనగకు సనగక అది మనం తీసుకోవటమే ప్రభా ఏ శోధన వచ్చిందా ఇది నీ వలన కాదు కానీ సాతా నుంచి వచ్చినప్పటికీ నువ్వు నన్ను తప్పిస్తావు నేను దీన్ని ఛాలెంజ్ గా తీసుకుంటున్నా అని దేవుడితో సమాధానంగా ఉండటమే కానీ దేవుని ఏ రోజు కూడా మనం ప్రశ్నించడానికి వీల్లేదనమాట అదేవిధంగా ఆయన మనల గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాడంట ఆయన మనలను గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాడు అసలు మనం ఎంతటి వారమని ఆయన మనల గురించి జ్ఞాపకం చేసుకోవటానికి మనం ఏం రాజులం రాణులం కాదు మనకు దేశాలు లేవు బంగారు గనులు లేవు గొప్ప గొప్ప లేవు లేదా అందరికీ మించిన అందం లేదు అన్నిట్లో మనము అంత చెప్పుకోదగ్గ స్థాయిలో కానీ మనలను స్పెషల్ గా దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడంట మనం ఈ రకంగా ఆలోచిస్తుంటే బైబిల్లో కొంతమందిని దేవుడు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకున్నాడు ఒకటి ఏంటి ఆదికాండంలో చూస్తాం మనం నోవాహు గురించి నోవాహు జల ప్రళయంలో నలభై దిన నలభై రాత్రులు ఓడలో ఉన్నాడు అవస్థలు పడ్డాడు సేఫ్గా ఉన్నాడు కానీ వర్షం తగ్గిపోయింది సంవత్సరం పాటు భూమి మీద నీళ్లు మిగిలిపోయినాయి నీళ్లు పోయి ఆరిపోయిన నేల కనబడే వరకు ఆయన ఓ ఓడలోనే ఉన్నాడు ఆ దినమున దేవుడు నోవాహు జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు నోబాహుని జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన జ్ఞాపకం చేసుకోవటానికి కారణం ఏంటి అంటే ఆయన నోవహ్ని ఎంతగానో ప్రేమించిండు ఎందుకంటే భూమి మీద నీతి మంతుడు ఒక్కడే కనబడిడు అందుకే ఆయన అంత ఇష్టపడ్డాడు నోవహుని ఆయన జ్ఞాపకాల నిరంతరం మనం ఉంటే కనుక మనకి ఎప్పటికీ కూడా అపవాదులు లేదా అన్యాయము లేదా నష్టము ఏది జరిగినా కూడా మనం దేవుడి జ్ఞాపకాలలో మనం ఉన్నాం మనం దేవుని మర్చిపోయినాయన మనల్ని మరువని దేవుడు కాబట్టి ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు నిత్యం మనన జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టే మనం ఇంకా బ్రతుకున్నాము లేదంటే మనం ఏ రోజో నశించుకోవారం ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి మనకిచ్చే ఆ మేలులు మనకిచ్చే ఆ దీవెనలు మనకిచ్చే ఆ ఆలోచనలు ఆ నడిపింపు చాలా గొప్పగా ఉంటాయి మన సొంత ప్రయత్నాలతో చేస్తే మనం అన్ని ఫ్లాప్ షోలు కానీ ఆయన ఆలోచన ప్రకారం చేసుకుంటున్నాం కారణం ఏంటంటే ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు కాబట్టే నిత్యము మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవుడు కాబట్టే నోబహు విషయంలో ఆయన ఎంత గొప్ప కార్యం చేసిండో భూమి మీద ప్రాణము అన్న జీవిని వదలకుండా అందరినీ జలప్రలయం కొట్టుకుపోయింది మిగిలింది ఎవరు అంటే నోవహు కుటుంబము ఆయనతో పాటు వచ్చిన జంతువులు పక్షులు పశువులు కేవలం వీటిని మాత్రమే మిగిల్చింది జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు నోవహుని అదేవిధంగా జలప్రలయం అయిపోయినాక కూడా ఆ యొక్క డోర్స్ ఆ నావ యొక్క ఆ ఓడ యొక్క డోర్స్ ఓపెన్ చేయాలంటే అది దేవుడే చేయాలి ఆ నావ ఓడని డోర్స్ ఓపెన్ చేసి ఆయన జ్ఞాపకం చేసుకొని ఆ రోజు ఆయనని ఓడ బయటికి రమ్ము అని ఆయన పీల్చింది ఓడ బయటికి రా ఇంకా నీ పని అయిపోయింది ఓడలో ఇప్పుడు బయట ఉంటుంది నీ పని అని ఈ విధంగా మన పితరులతో చేసిన నిబంధనను చాలాసార్లు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు ఇస్రాయేలీలు దాస్యంలో ఉన్నప్పుడు వారి మనోవేదన విన్నాడు వారి ఆర్తనాదములు విన్నాడు వారి మొర మిక్కిలి గొప్పదే ఆకాశం అంటుతూనే దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు దాస్యం నుంచి వారిని విడుదల చేసిండు దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఆయన కార్యలు ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే వాళ్ళతో ఒక నిబంధన చేసిండు దాస్యం నుంచి మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించి దేశంకి తీసుకెళ్తానని కాబట్టి ఆయన జ్ఞాపకం తీసుకున్నారు అదేవిధంగా ఎన్నిసార్లు మోసేని జ్ఞాపకం చేసుకొని మోసే మోరబెట్టినప్పుడు ఇస్రాయల్ తిరుగుబాటుని ఆ దేవుడు క్షమించగలిగిండు వారిని జ్ఞాపకం చేసుకోడు ఎందుకంటే మోసే అన్నాడు అనమాట ప్రభాను ఈ విధంగా వారిని అడవులు నశింప చేయడానికి తీసుకొచ్చినవని వాళ్ళందరూ వారి తరతరాలకు చెప్పుకుంటారు కాబట్టి వాళ్ళని శిక్షించకు వారిని బ్రతికించు వారిని క్షమించు అని ఎన్నిసార్లు మోసే మధ్యవర్తిత్వం తీసుకున్నాడు కాబట్టి దేవుడు మోషయని జ్ఞాపకం చేసుకొని దాస్యపులో ఉన్న ఉన్నటువంటి బిడ్డలని ఆ యొక్క బంధం నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత కూడా అరణ్య ప్రయాణంలో కూడా వారు ఎరసముద్రం దాటినప్పుడు కూడా వారిని జ్ఞాపకం చేసుకున్నాడు నలభై ఏళ్ళ ప్రయాణంలో ఎన్నోసార్లు తిరుగుబాటు చేసిన వ్యక్తులని దేవుడు జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాడు ఈ రోజు కూడా దేవుడు మనలను కూడా జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మనం ఏ పాటి వారం కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి ఇక్కడ అంటే దేవుడు ఒక గొప్ప ప్రణాళికతోటి మనల్ని నడిపిస్తున్నాడు అంటే ఆయన జ్ఞాపకాలలో మనం ఉన్నాము కాబట్టి అనుక్షణ మనని జ్ఞాపకం చేసుకుంటూ మన ఏది మంచిదో మన ముందర ఏది సరి ఆయన మనకు ఆలోచన చెప్పి నడిపిస్తూ ఉన్నాడు కొన్నిసార్లు మనకు శోధన వచ్చినప్పుడు సాతాన్ ఇంకొక రూపంలో దేవుడికి విరుద్ధంగా మనకు కొన్ని చెప్తూ ఉంటది అట్లాంటప్పుడు కూడా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు కాబట్టి మనం సరి అయిన త్రోవలో వెళ్తూ ఉన్నాం మొదటి సముయేలు మొదటి సముయేలు గ్రంథము మొదటి అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చరాల్లో మనం ఇంకొకరిని చూసుకుంటాం దేవుడు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకున్నాడు ఎవరిని హన్న హాన్ని జ్ఞాపకం చేసుకొని ఆమెను దర్శించిండు హన్నాను జ్ఞాపకం చేసుకొని ఆమెను దర్శించిండు లేకపోతే ఆమెను జ్ఞాపకం చేసుకొని అక్కడ పోయి ఉంటే ఆమె లైఫ్ లాంగ్ గొడ్రాలు అనే పేరు తెచ్చుకునేది హన్న ప్రార్థన విన్నాడు దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకొని మీదిటికి ఈ సంవత్సరం నీ ఒక బాబు ఉంటాడని జ్ఞాపకం చేసుకొని వాగ్దానం చేసింది హన్నాను జ్ఞాపకం చేసుకున్న దేవుడు దేవుడు జ్ఞాపకం చేస్తేనే మనకు ప్రయోజనం దేవుడు మనులని జ్ఞాపకం చేసుకోవాలి మనం జ్ఞాపకం చేసుకోవడం కాదు ఎందుకంటే మనం మతిమరుపు మనుషులం ఇప్పుడు మంచి అప్పుడు చెడు అనేది తొందరగా మర్చిపోతుంటాం మతిమరపు స్వభావం మనుషులది రెండు మూడు రోజులైతే సర్వం మర్చిపోతుంటాం కానీ దేవుడు ఎప్పటికీ మనల్ని జ్ఞాపకంలో ఉంచుకుంటా మనల్ని జ్ఞాపకంలో ఉంచుకున్నాడు కాబట్టే మనకి ఎలాంటి అర్హత లేకున్నా తన కనికరం చొప్పున మనలని జ్ఞాపం చేసుకుంటాడు ఏ అర్హత లేదు మనకు ఏ పాటి వారం మనము ఏ అర్హత లేని వారము ఎందుకంటే మనకంటూ మనం సొంతంగా మన ఏమీ చేసుకోన వారం కానీ సమస్తంను సృష్టించిన మన సృష్టికర్త ఆయన సమస్తంను ఎరిగిన వాడు భూమి పునాదుల వేక తల్లి గర్భం ఉన్నప్పుడు మనల్ని చూచిన దేవుడు మనకి ఏది అవసరమో ఏది అవసరం లేదో అన్నీ ఎరిగిన దేవుడు అందుకే ప్రతి దానికి ప్రతి సమయం మనల్ని జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాడు చూసుకోండి మనం ఒకసారి చూస్తే ప్రపంచమంతా ఆదాం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతమంది జనాభా చచ్చిపోయినరో బ్రతికిండ్రో మనం తెలియదు కానీ ఇప్పటికైతే ఎనిమిది కోట్ల జనాభా ఉంది భూమి ఒక్కొక్క దేశంలో ఇరవై ముప్పై ఇరవై ముప్పై అని చెప్పి కోట్లు లెక్కబెడితే ఎయిట్ హండ్రెడ్ జనాభా ఉంది ఎనిమిది మంది పైన దేవుడు ఎంత జ్ఞాపకం చేసుకుంటున్నాడు అంటే నమ్మిన వారిని నమ్మని వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఆయన ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఆయన చేతి పనియే ఆయన మనం ఇంట్లో ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు ఉంటే ఒకరికి ఒకటి చెప్తే మర్చిపోతాం రెండో వారిది గుర్తుపెట్టుకుంటాం ఒకరిది మర్చిపోతుంటాం కొన్నిసార్లు ఒకరికి ఆ టైంకి ఇవ్వలేం ఎందుకంటే జ్ఞాపకం ఉండదు కొన్నిసార్లు కానీ దేవుడి ఆలోచనలు వేరే ఉంటాయి ఆయన సృష్టికర్త ఆయన అందరినీ చూస్తున్న దేవుడు ప్రతి హృదయంని ఎదిగిన దేవుడు కాబట్టి ఆయన ఎనిమిది మంది ఉన్నా కూడా ఎనిమిది కోట్ల జనాభా ఉన్నా కూడా అందరినీ జ్ఞాపకం చేసుకొని వాడు మనం గమనిస్తాం కదా సంసోను ని కళ్ళు పీకేసి స్తంభానికి కట్టేసి ఇంకా వాడు పని అయిపోయిందని అప్పుడు డెల్లీలా తన తన రాజు తన సైనికులు అందరు హేళన చేస్తున్నప్పుడు సంస్వం దేవుడితో ఒకటే ఒక మొర ఒక విజ్ఞాపన చేస్తా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో దేవా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ఎందుకంటే తప్పు చేసిన నేను నేను చేయకూడదు తప్పు నాజీరుగా చేయబడిన వ్యక్తిని నేను ఒక స్త్రీ మోహంలో పడి తప్పు చేసిన కాబట్టి నా విషయంలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని నా బలము నాకు తిరిగి ఇవ్వు దేవా అని అడుగుతాడు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు తప్పు చేసి శిక్ష అనుభవించి కళ్ళు పీకేసిండ్రు దుర్దశలో ఉన్నాడు సంసోను అటువంటి దశలో కూడా దేవుడు సంసోన్ని జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన వెంట్రుకలు తిరిగి పెరిగినాయి ఆ బలం తిరిగానికి వచ్చేసింది ఫిలిస్తీన్లో మూడు మంది అంతకుముందు ఆయన ఎంతమందినో చంపలే రోజు మాత్రం ఒక్క దెబ్బతో అంతమందిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మనల్ని విడిచిపెట్టివాడు కాడు కాకపోతే మన హృదయంలో అపరివర్తన రావాలి దేవుడికి మనము సమర్పించుకునే విధానం కావాలి అంతలో మర్చిపోయి అంతలో జ్ఞానం చేసుకొని అబ్బా సారీ జీజస్ ఇంతలో నేను తప్పు చేసినా ఇప్పుడు తప్పు చేసిన మళ్ళీ చెయ్యను అని ఎన్నిసార్లు మనం రిగ్రెట్ అవుతుంటాం ఎన్నిసార్లు కానీ దేవుడు ప్రేమామయుడు కాబట్టే దయామయుడు కాబట్టే ప్రతిసారి మన పాపంలోని క్షమిస్తూనే ఉన్నాడు తప్పు తెలిసి కూడా మనం తప్పు చేస్తే కానీ శిక్ష తెలియనప్పుడు తెలియకుండా చేసినాం కాబట్టి మనకు క్షమాపణ దొరికింది తెలిసిన తర్వాత తప్పు అని తెలిసిన తర్వాత తిరిగి తప్పు చేసినప్పుడు దానికి మనము శిక్ష అనుభవించాలి క్షమిస్తాడు కానీ శిక్ష మాత్రం అనుభవించాలి మనం ఎందుకంటే ఆయన ఏది మర్చిపోడు ప్రతిదీ జ్ఞాపకం చేసుకునే దేవుడు ప్రతిదీ ఆయన జ్ఞాపకం చేసుకుంటే మనకు ప్రయోజనము కానీ అర్హత ఉన్న లేకపోయినా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ అర్హత లేదు నాకు ఏ అర్హత లేదు దేంట్లోనూ నేను గొప్ప వాడను గొప్ప దానను ఆయన ప్రేమను బట్టి ఆయన కృపను కనికరములు బట్టి కృప కనికరములు ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ రెండుని ఆయన జ్ఞాపకం చేసుకొని మనల్ని గుర్తు చేసుకుంటున్నాడు కాబట్టి మనము విలువ బట్టి కొనబడిన కొన్న కొన్న వారం అని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు కాబట్టి ఆ విలువను మనము రియలైజ్ చేయాలి వి ఆర్ వాల్యుబుల్ పీపుల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ వాల్యుబుల్ పీపుల్ మనకిన్నటువంటి విలువ అంత గొప్ప విలువ అనమాట ఎందుకంటే మనము ప్రసంగిలో చూస్తాం ప్రసంగి మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో ప్రసంగి మూడవ అధ్యాయము పంతొమ్మిది వచనంలో సకల సృష్టిని నోటి మాటతో చేసిన దేవుడు నరుని మాత్రము తన స్వహస్తాలతో చేయటం ద్వారా మన తన ప్రేమను వెల్లడి చేశాడు తన ప్రేమను వెల్లడి చేయటం అంటే ఏంటి మనల్ని చేతులతో ఇష్టంగా రూపించిన దేవుడు రూపొందించిడు మనల్ని తయారు చేసుకున్నాడు మనం అప్పుడప్పుడు ఇంట్లో కొన్ని డెకరేటివ్ హోమ్ డెకరేషన్స్ చేస్తుంటాం అవి తయారు చేసినప్పుడు వాళ్ళు ఎన్నిసార్లు చూసుకుంటామో అటు తిరిగి చూస్తాం ఇటు తిరిగి చూస్తాం అర్థం పెట్టి చూస్తాం లైట్ వేసి చూస్తాం చీకట్లు చూస్తాం అన్ని రకాలుగా పరిశోధిస్తుంటాం ఎందుకంటే అది మన చేతులతో మనం చేసినాం కాబట్టి అదేవిధంగా మన చేతులతో వంట చేస్తే కూడా పది మంది నడతాం ఇంట్లో తినే వాళ్ళందరినీ ఎట్లుంది ఇవాళ బాగుందా కర్రీ ఏం తక్కువైంది అంత టేస్టీగా ఉందా ఓకే కదా సూపర్ కదా ఎందుకు అంటే ఆ ప్రశంస కోరుతున్నాం మనం ఎందుకంటే అది మన స్వహస్తాలతో మనం చేసింది అంతే ఇష్టంగా దేవుడు మనలను చేసినప్పుడు మన నుంచి కూడా అంతే అప్రిసియేషన్ కోరుతున్నాడు నేను తయారు చేసిన డబ్బుంట ఎంతో మంచిది ఎంతో జ్ఞానవంతురాలు ఎంతో జ్ఞానం గలవాడు ఎంతో నీతిమంతుడు పరిశుద్ధత గలవాడు వీళ్ళు తప్పు చేయరు ఎప్పుడు వీళ్ళని నేను ఇష్టంగా రూపొందించుకోలేదు వీళ్ళు నన్ను తెలుసుకున్నారు ఆయనకు అది చాలా సంతోషం ఇస్తుంది ఎందుకంటే ఒకడు రక్షింపబడితే పరలోకంలో మహా ఆనందము పెద్ద పార్టీ అనమాట అక్కడ ఒక పెద్ద రిసెప్షన్ జరుగుతుంటుంది ఒక వ్యక్తి రక్షణలోకి వస్తే అట్లా ఎంతమంది వస్తుంటే అంత గొప్పగా దేవుడు ఆనందిస్తుంటాడు ఎందుకంటే అందరము ఆయన చేతి పనివారము ఆయన చేతిలోని సృష్టము అంటాం ఆయన చేతి సృష్టము ఆయన చేతి పనివారం మనము మనల్ని క్రియేట్ చేసింది దేవుడు కాబట్టి మన నాసిక రంధ్రంలో ఆయన ఊపిరి పోసిండు కాబట్టి మన జీవితం మనది కాదు ఆయనది మన జీవితము మనది కాదు ఆయనది ఎందుకంటే నరులని నరులకు సంభవించినది కూడా మనుషులకు జంతువులకు సంభవిస్తున్నాయి నరులు చచ్చినట్టే మన జంతువులు చేస్తున్నారు బట్ నరులకు మనసుకు తేడా ఏంటి అంటే అది అక్కడ రహస్యం అనమాట దేవుడు మనుషులకి మంచి చెడులో ఆలోచన ఇచ్చిండు దేవుడు మనుషులకి మాట్లాడే స్వభావం ఇచ్చింది కాబట్టి ఆయనని తెలుసుకోవాలి ఆయనని తెలుసుకోవాలి జ్ఞానము మూల జ్ఞానములకు మూలము ఆయనే జ్ఞానములకు ఆధారము ఆయనే కాబట్టి తెలివినిచ్చిన దేవుడు ఆయనని తెలుసుకోవాలి అని కోరుకోవడం తప్పు కాదు ఎందుకంటే నువ్వే పాటి వాడవు నేను ఏ పాటి దానను దాన్ని ఇంతగా ఎందుకు ప్రేమిస్తున్నావు ప్రభా నేను మంటికి మంటిని పురుగుకి పురుగుని దుమ్ముకు దూలికి సరిపోందా అని అయినా సరే నన్ను ఎంతగానో ప్రేమించిన దేవుడు అని ఆయనని తెలుసుకోవటం ఆయన తెలుసుకున్నామంటే ఆయనలో మనము రక్షణ ఆనందం పొందుకోవటం తెలుసుకోవటం అంటేనే ఆనందం పొందుకోవటం ఆ రక్షణ ఆనందం దొరికినప్పుడు ఆయనను మనం జ్ఞాపకం చేసుకోవటం ఎందుకంటే అప్పటిదాకా ఆయన మనలను జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు మనం అన్యులుగా ఉన్నప్పుడు ఆయనకు దూరంగా ఉన్నప్పుడు మనం శ్రమలలో ఉన్నప్పుడు ఆపదలలో ఉన్నప్పుడు ఆయన మనల్ని దూరం చేయలేదు ఎందుకంటే మొదట ఆయననే మనల్ని ప్రేమించాడు కాబట్టే మనం ఆయనని ప్రేమిస్తున్నాం కారణం లేకుండా మనం ఆయనని ప్రేమించట్లేదు దేవుడు నాకు అంత ఇచ్చింది ఇంత అవి ఇచ్చింది ఇవి చెప్పి మై గాడ్ ఈస్ గ్రేట్ అని చెప్తున్నాం కానీ నువ్వు ఏది నువ్వు నిన్ను ప్రేమించిండు ఇష్టపడి నిన్ను రూపించిండు నీ కోసము తన ప్రాణమును సైతం పెట్టడానికి ఆ యొక్క గొప్ప పరలోకంనే విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చిన దేవుడైనా నువ్వు ఏ పాటి వాడవు కోసం రావాల్సిన అవసరం ఏంటి అని మనం ఈ ప్రశ్న వేసుకుంటే మనకి ఆన్సర్ దొరకదు ఎందుకంటే ఎందులో మనము ఏ వాల్యూ లేని వారము గడ్డిపోచకంటే భయంకరమైన విలువ కానీ ఆయన ఎంత గొప్ప దేవుడు తన మహిమను విడిచిపెట్టి మన వచ్చిండు మనలని జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు మనలని జ్ఞాపకం చేసుకున్నాడు అట్లాంటప్పుడు ఆయన పనులను అడ్డుపడటానికి మనం ఎవరము దేవుడి కార్యంలోని అడ్డుపడటానికి పేదలు కదా నికో ఆ విషయంలో ఏమంటున్నాడు నికోలస్ విషయంలో ప్రతి ప్రభువే ఆత్మని ఇస్తున్నాడు అక్కడ అన్యులని అభిషేకిస్తున్నాడు అన్నిలతోటి వరంనిస్తున్నాడు ఆయన పనిని అడ్డగించటానికి నేనెవరు అది దేవుడి కార్యం అక్కడ నేను జస్ట్ నిమిత్త మాత్రుడినే నేను నన్ను వాడుకున్నాడు దేవుడు కాబట్టి దేవుడి కార్యం నేను అడ్డగించలేను కానీ ఈరోజు జరుగుతుంది ఏంటంటే ప్రతి ఒక్కరము ఆయన కార్యంలోని అడ్డగిస్తున్నాం ప్రభు ధారాళంగా తన పరిశుద్ధాత్వం దయచేస్తున్నాడు ధారాళంగా దయచేస్తున్నాడు కొదువ ఇస్తున్నాడంట అయితే మనం ఏం చేస్తున్నాము ఆ కార్యకు అడ్డు పడుతున్నాం ఇంకా అనేకులను మనము రక్షణ వార్తని వినిపించి ఆయన మార్గం వైపు నడిపించాలి కానీ అడ్డుపడుతున్నాం అడ్డు తగులుతున్నామని మనం ఒకసారి ఎందుకంటే మారుమూలలకు వెళ్ళి వాక్యం చెప్పడానికి అందరికీ వీలు కాదు వెళ్ళే మనం పంపిస్తున్నాం వారి కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం కానీ ఇంకా మారని మారని ఆత్మలు ఎన్నో ఉన్నాయి ఆయన కార్యంకి అడ్డు తగిలితున్నటువంటి దుష్ట ఆత్మలు ఇంకా ఎన్నో ఎన్నో తిరుగుతూ ఉన్నాయి వాటిని మనం బంధిస్తూనే ఉండాలి ప్రార్థన చేస్తున్నాడు ఎడ తెగక మనం విసుగక ప్రార్థిస్తూ ఉండాలి ఎందుకంటే ఆకాశ మండలంలోని ఆ సమూహాలు ఆ దయ్యాలు ఆ దూరాత్మలు ఆ చీకటి శక్తులు దేవుడి కార్యం ఇంకా అడ్డగిస్తూనే ఉన్నాయి మన ద్వారా దేవుడు కార్యం చేయాలనుకుంటున్నాడు మన ద్వారా చేయాలనుకుంటాడు కాబట్టి మనము ఆకాశ మండలం దురాత్మ సమూహాలతోనూ పోరాడాలి ఎందుకంటే ఈ జీవితమే యుద్ధ కాలం అంటాడు ఈ జీవితమే ఒక యుద్ధ కాలము ప్రతి ఒక్కరు ఒక సోల్జరే కాబట్టి ఈ యుద్ధంలో ఆడమగా ముసలి వయసు అని తేడా ప్రతి ఒక్కరూ పోరాటం నేర్చుకుందాం ఆ సైతాన్ మండలంతో మనం పోరాటం చేయాలా ఎందుకంటే ఆయన కార్యములు ఇంకా కొన్ని ప్రాంతాలు తెలియదు ఆయన మహిమను ఇంకా తెలుసుకునవలసిన మనుషులు చాలా ఉన్నారు రే ఒకప్పుడు విశ్వవాళ్ళు ఒక పాట వచ్చేది నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు ఆ పాట వింటున్నప్పుడు కొంచెం ఏడుపు ఆర్ఆర్కే మూర్తి ఒకప్పుడు ఆ రేడియోలో వాక్యం చెప్తున్నప్పుడు ఈ పాట కంపల్సరిగా వేస్తుంటానమాట నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు నా పేరును నా ప్రేమను వారికి ప్రకటింపగడానికి కొందరే ఉన్నారు వెళ్తారా మీలో ఒకరైనా ఎవరైనా నా ప్రేమను చెబుతారా అంటాడు ఆ పాట మనము దేవుడి కార్యం ని అడ్డుపడుతున్నామా ఆయన కార్యంని మనము ఏ పాటి వారం అంటే ఆయన మనల్ని యాజక యాజక సమూహం రాజుల సమూహం అన్నాడు కింగ్స్ అండ్ ప్రీస్ అంటాడు ప్రీస్హుడ్ కింగ్షిప్ అండ్ ప్రీస్హుడ్ మనకిచ్చింది రాజులు యాజకులు కాబట్టి ఆయన కార్యం జరిగించటానికి నేను ఏ పాటి వాడని ప్రభా నేను ఎంత ప్రభా నేను దుమ్ము ప్రభ నేను దూలి ప్రభు ఎంతసేపు చెప్పుకుంటావు నేను విలువ పెట్టి కొన్న దేవుడు నువ్వు చాలా వాల్యుబుల్ అనే దృష్టిలో చాలా వాల్యుబుల్ కింగ్ అంటున్నాడు దేవుడు ఒక యాజకుడివి యాజకుడివి యాజకత్వం చేస్తున్నావు అన్న ప్రేమను ప్రకటించాలి ఫస్ట్ అది ప్రకటించాలి అంటే మనలాంటి వారు ఇంకా చాలా మందిని మనం తయారు కూడా ఈ వాక్యం ద్వారా బలపడాలి ఎందుకంటే ఏ పార్టీ వాడను నేను ఏ పార్టీ దానను నువ్వు నన్ను ఇంతగా హెచ్చించుటకు అంటాడు దేవుడు ఇంతగా హెచ్చించిండు నిన్ను ఎంతగా అంటే ఒకరిని హెచ్చించుట తగ్గించుట ఆయన వశంలో ఉంది ఒకరిని హెచ్చించుట కానీ తగ్గించుట కానీ అది ఆయన వశంలో ఉన్నది ఎందుకంటే ఆయనకు తెలిసినమాట నేను ఎలా ఉపదేశం చేయాలనో నీవు నడవలసిన మార్గం ఎట్లా బోధించాలనో నీ మీద ఎట్లా దృష్టి ఉంచాలనో నీకు ఆలోచన ఏ విధంగా చెప్పాలనో దేవుడు విడివని ఎడబాయిని దేవుడు ఎందుకంటే ఆయన తన చేతుల మీద నన్ను నిన్ను చెక్కున్నాడు అంటే ఆయన హస్తంలో మనం ఉన్నాం ఆ ముద్రలో మనం ఉన్నాం కాబట్టి ఆయన కార్యములకు మనం అడ్డు తగలకూడదు అడ్డు తగులుతున్న వారి కోసం మనం ప్రార్థన చేయాలి ఆ కార్యంలో జరగాలి అని రాకడా త్వరగా జరగాలి అంటే అనేకులు ఇంకా రక్షింపబడాలి ఆ కార్యంలో మన పాత్ర కూడా ఉంది ఎందుకంటే నేను ఏ పాటి వాడను నేను దేవుని బిడ్డను నేను ఏ పాటి దానను నేను ఆయన ఏర్పరచుకున్న పాత్రను నేనొక యాజకుడిని నేనొక రాజుని కాబట్టి కార్యం చేయాల నేను ఎందుకంటే దేవుడి కార్యాలు చాలా గొప్పవి అల్పులను ఎన్నుకుంటాడు ఆయన పండితులను వదిలేసి పామర్లను ఎన్నుకున్నాడు మనం చూస్తాం కదా ఆ అపోస్తులు చదువుకున్న వారు ఎవరంటే ఒక్కరిద్దరి జ్ఞానంతో ఉన్నవారు అందరిలోకి ఎక్కువ జ్ఞానం కలిగిన వాడు పౌలు శాస్త్రాన్ని చదివినటోడైనా కానీ మిగతావారు బెస్తవారు చేపలను పట్టుకుంటున్నటువంటి పామరులు కానీ వాడుకున్నాడు దేవుడు నేను ఏ పాటి దానను నాకు చదువు లేదు నా నేను ఏ పాటి దానను నలుగురిలో మాట్లాడలేను నేను ఏ పాటి వాడను ప్రభా నాకు జ్ఞాపశక్తి లేదు నేను కొన్ని మర్చిపోతుంటా చెప్పాల్సినవి మర్చిపోతుంటా నేను ఎంతటి వాడను ప్రభా అని మనం అడగడానికి వీలు ఎందుకంటే నిన్ను నన్ను అని తన రక్తంతో కొన్నాడు విలువ ఆ రక్తానికి మనం విలువని ఇవ్వగలమా రక్తానికి మనం ఒక ప్రైస్ ని ఫిక్స్ చేయగలమా ఇన్వాల్యుబుల్ అనమాట ఒక ధర ఇవ్వలేని ప్రశస్తమైన రక్తం అది తన ఎవరిన కాలపు ప్రశస్త రక్తమును చిందించి మనని కొన్న దేవుడు ఆయన మనల్ని కొనటానికి వచ్చిన దేవుడు అనమాట కాబట్టి మనం ఆయన సొత్తు మనము ఆయన సొత్తు మనము మన సొత్తు కానే కాదు మనము మన సొత్తు కానే కాదు ఈ లోకం అనేది కాదు కాబట్టి మనం ఆయన వారము కాబట్టి ఆయన సొత్తు ఆయన చేయమనేదే మనం చేయాలి నేను అట్లా ఇట్లా చేయను అప్పుడు పేతుడు కానీ నువ్వు వెళ్ళు అంటాడు దేవుడు వెళ్ళు నువ్వు వాళ్ళందరికీ వాక్యం చెప్పాలి అంటే వెళ్తున్నాడు ఎందుకు అంటే అది దేవుడి ఆజ్ఞ అనే మాటకు లోబడటం లోబడటం ఎందుకంటే నరుని ఆయువు గడ్డి పువ్వులే ఉన్నప్పుడు అడవి పువ్వు పూయినట్లు అది పూచి అంతలోనే రాలిపోను గాలి వీచగానే రాలిపోయే జీవితం అంది అలాంటి జీవితాన్ని ఎట్లా నిలబెట్టిండు అంటే దేవుడు ఒక స్తంభము నిలబెట్టిండు అన్నిల మధ్యలో ఒక స్తంభం వల్ల మనం నిలబెట్టిన దేవుడు ఈ స్తంభం నిలబడిన తర్వాత మనం పడిపోవడానికి వీలు లేదు ఎందుకంటే అది స్తంభం కాబట్టి అది దేవుడి చేత ముద్రించబడిన స్తంభం అనమాట మన శరీరం ఈ శరీరంతో దేవుడి కార్యాలు జరిగించాలి అంటే ఈ శరీరాన్ని ముందు మనం నలగొట్టుకోవాలి ఎందుకంటే దీనిలో అపవిత్రత ఉండకూడదు మలినం ఉండకూడదు ఏ పాపం ఉండకూడదు ఆయనకు విరోధంగా ఎలాంటి స్వభావము మనలోనికి రానీయకూడదు ఎలాంటి విరోధమైన స్వభావం కొన్నిసార్లు తలంపులు ప్రార్థన చేస్తున్నప్పుడు చాలా మంది కంప్లైంట్ చేస్తుంటారు ఒక చిన్న కామన్ కంప్లైంట్ ఏంటంటే ఒకసారి మోకరించి ప్రార్థన చేస్తున్నాక ఫస్ట్ టూ సెకండ్స్ బాగానే చేస్తారంట థర్డ్ సెకండ్ నుంచి పొయ్యి మీద గుర్తుకొస్తుందంట ఏమైనా పెట్టినా పొయ్యి మీద అని డోర్ డోర్ బెల్ మోగినట్టు సౌండ్ వస్తుందంట అంటే లేదా బయట చెప్పులు ఉన్నాయి వర్షం పడుతుంటే బట్టలు తడుస్తున్నాయేమో అనే ఒక ధ్యాస పోతుంది అంటే ప్రార్థననే ఉన్నాము కానీ ఆలోచనలు పరి విధాలుగా పరిగెడుతున్నాయి దాని అర్థం ఏంటంటే ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనంగా ఉంది కాబట్టి శరీరకు సంబంధించినవన్నీ గుర్తు చేసుకుంటుంది అప్పుడు అది ప్రార్థనే కాదు అది మొరపెట్టుకోవటమే కాదు అని స్థుతించటమే కాదు కాబే మనస్ఫూర్తిగా ఆత్మతో శరీరముతో సత్యంతో ఆత్మతో అంటాం కదా ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించటం అప్పుడే మనం ఆయనకు లోబడతాం అప్పుడు ఆయన మనల్ని ప్రయోజకులుగా ఒక పాత్రగా మనల్ని వాడుకుంటాడు అప్పుడు ఆయన పనికి మనం ఏ రకంగానూ అడ్డుపడం ఎందుకంటే ఆయన చేత మనం అభిషేకించబడి నడిపించబడుతున్న వారంగం కాబట్టి అందుకే అంటున్నాడు దేవుడు మొదటి పేతురులో ఏల ఎనగా మొదటి పేతురు ఆ మొదటి అధ్యాయము ఇరవై మూడవ చూద్దాం మొదటి పేతురు మొదటి అధ్యాయనం ఇరవై వచనంలో ఏల ఎనగా గడ్డిని పోలిన వారు వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది గడ్డి ఎండను దాని పువ్వు రాలిపోయింది కాబట్టి మనల్ని మనము గొప్పగా చేసుకోకూడదు మనం ఎంత పెద్ద హీరో హీరోయిన్స్ లాగా ఉన్నా ఎంత బలమైన గొప్పకారాలు చేస్తున్నా బాగా మాట్లాడగలిగిన బాగా చదవగలిగిన మంచి ఉద్యోగం చేస్తున్నా కూడా సర్వ శరీరులు గడ్డిని పోలినవారు అంటున్నారు దేవుడు పేతులు మొదటి పేతుర్లు సర్వ శరీరు కాదు సర్వం ప్రతి ఒక్కరు గడ్డిని పోలినవారు ఎవరు ఎందులోనూ గొప్ప కాదు కాబట్టి ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకొని అంటే మనం చాలా గొప్పవారం దేవుడు మనల్ని జ్ఞాపం చేసుకుంటే మనం ఎంతటి వారం అసలు దేవుడు మనల్ని ఈ విధంగా వాడుకుంటున్నాడు అంటే అది మన కూడా కాదు మనల్ని అభిషేకించి అంటే కృప మనల్ని నడిపిస్తున్నాడు అంటే అది కృప ఆయన కనికరించి కాబట్టి మనము ఈ దినమున సేవలో వాడబడుతున్నాం కొంతమందికి మనము వాక్య పరిచర్య చేయగలుగుతున్నాం దేవుడిని పరిచయం చేస్తున్నాం దేవుడిని పరిచయం చేస్తున్నాం ఎందుకంటే మనలో చాలా మందిని చూస్తుంటాం కదా క్రిస్టియన్స్ అనగానే నామకార్థులు క్రిస్టియన్స్ అంటేనే నామకార్థులు అదే హిందువులైతే ఫస్ట్ టైం దేవుని విన్నాక అది బలంగా నాటబడుతుంది వాళ్ళ హృదయంలో మనమేమో చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం కాబట్టి అందులో కొత్తదనం ఏమీ లేదు కదా ఎప్పుడు వింటున్నదే కదా అని అనిపిస్తుంటది అందుకే మనము ఎన్ను కొన్నబడిన వారము చూసన్ పీపుల్ అని దేవుడు అంటున్నాడు కాబట్టి ఆ పిలుపుకు తగ్గట్టుగా మన ప్రయాస ఆ పిలుపు తగ్గట్టుగా మన ప్రయాణం నిన్నటి దినం నేను ఒక ఊరు వెళ్ళినాను తినాలి అక్కడ ఒక ప్రేయర్ మీటింగ్ అనమాట మా బావగారి కొడుకు చనిపోతే ఆయన ప్రేయర్ మీటింగ్కి వెళ్ళినాను చనిపోయినప్పుడు అక్కడ నాకు ఒక ఆశ్చర్యమైన సంగతి కనబడింది ఆ ఎవరైతే ఇంటికి వెళ్ళినామో ఆ ఇంటికి ఒక ఫిఫ్టీ మీటర్స్ దూరంలో ఒక చర్చ్ ఉంది రైట్ సైడ్ ఫిఫ్టీ మీటర్స్ దూరంలో లెఫ్ట్ సైడ్ ఒక చర్చ్ ఉంది ఒక ఫిఫ్టీ మీటర్స్ దూరంలో నార్త్ సైడ్ ఒక చర్చ్ ఉంది అంత ఉన్నది తిప్పి తిప్పి కొడితే ఒక మంది కూడా ఉండదు ఆ ఊర్లో కానీ ఒక్క దగ్గరే మూడు చర్చిలు ఒక సంఘం విడిపోయి రెండు అయినాయట ఆ రెండోళ్ళ సంఘం నుంచి ఇంకోటి విడిపోయి ఇంకోటి అయిందట అక్కడ ఇప్పుడు సేవ ఎట్లా జరిగిందంటే మైకులు పెట్టింది మేమేమో ప్రేయర్ మీటింగ్ పెట్టుకున్నాము టెన్ థర్టీకి లెవెన్ ఓ క్లాక్ అని చర్చెస్ అయిపోతే సర్వీసు స్టార్ట్ చేద్దామని లెవెన్ ఓ క్లాక్ నుంచి పాటలు వినబడుతున్నాయి టెన్ నుంచి పా పోటీ ఎవరి పాట వినాలో తెలియట్లే ఎవరి పాట వినాలో తెలియట్లే అంత గలిబిలి అంత గలిబిలి ఈ గలిబిలిలోనే వాక్య కూడా బోధ చేస్తున్నారు పాస్టర్లు ముగ్గురు మూడు చర్చిల్లో నుంచి అది మా ఇంట్లో మా చెవుల్లో ఉంది టెంట్ వేసుకొని కూర్చున్నాము కానీ ఎవరిది వినటానికి లేకుండా అంత పోటీ అక్కడ ఉన్న వెయ్యి మందిలో ఆ ఊరంతా క్రిస్టియన్సే మళ్ళా కానీ మూడు గుళ్ళు ఆ ఒక్క ప్రాంతంలోనే ఆ ఒక్క ప్రాంతంలో వెళ్తున్నారు ఎవరిది వినాలి అంటే అసలు చర్చిల వాళ్ళకు కూడా పక్కనోడి చర్చిల మయకు వినబడుతుంది ఇంత భయంకరమైన బోధ ఇంత భయంకరమైన వేషధారణ ఇది దేవుడి పనికి ఆటంకమే పరిశుద్ధాత్మ దేవుడి కార్యాలకు అడ్డుపడుతున్నారు వీళ్ళు అడ్డుపడుతున్నారు తిప్పికొడితే ఒక వంద మంది కూడా ఉంటారు లేరు మళ్ళా దానికి అంత మైకులు అంత ఆర్భాటము అంత గోళ అంత గోళ అవంతా వింటున్నప్పుడు నాకు చాలా బాగా వేసింది నేను కూర్చున్నంతసేపు నేను ఏ ఏంటి ప్రభా ఇంత భయంకరంగాన సుసువార్త సేవ జరిగేది ఇట్లాంటి సేవలో మరి ఎవరు బలపడతారు ఎవరు బలపడతారు కరెక్ట్గా మళ్ళా దాంట్లో ఇంకొక గొప్పదానం ఏంటంటే అందులో మూడు సర్వీసులు ఉంటాయంట ఒక్కొక్క గోళ్ళ పది గంటలకు అయిపోయినాక ఒంటి గంటకు అయిపోయినాక మళ్ళీ మూడు గంటలకు అయిపోతాయంట అంటే నాన్ స్టాప్ ఆ మైకులు అరుస్తూనే ఉన్నాయి ఆ పాటలు అంత భయంకరమైన సౌండ్స్ అనమాట ఎక్కడా కూడా పరిశుద్ధత అనేది కనబడలేదు నాకు ఎక్కడ కూడా పరిశుద్ధత అనేది కనబడలేదు ఎందుకంటే అరిచి అరిచి చెప్తున్నారు కొంతమందికి కూర్చోబెట్టి మరి దేవుడి వాక్యంని ఈ విధంగా బోధిస్తే అది ఎట్లా వాక్యము పనిచేస్తుంది అక్కడ దేవుడి కార్యం ఎట్లా నెరవేరుస్తారు అక్కడ అనేది నాకు ఆశ్చర్యంగా ఉంటుంది అక్కడికి మా ఉదయం గారు ఏంటంటే ఇంతే అమ్మ మాకు సండే సండే ఇది ఒక పోటీ మాకు ఇక్కడ అన్నది మరి ఇంతకు మీరే గుడికి వెళ్తారంటే మేము ఇక్కడ ఏరిపోము అక్కడ దూరంగా ఇంకొక ఫెలోషిప్ ఉంటుంది అక్కడికి ఎందుకంటే ఈ గోలలో దేనికి పోవాలనో ఎవరిది వినాలనో అంత గందరగోళము మనశాంతి కూడా ఉండదు అసలు ఒద్దు నుంచి మైకుల పాటలు అంటే మామూలుగానే పల్లెటూర్లలో పాటలు పెడుతుంటారు అందరి సంఘర్షణ పిలవడానికి స్టార్ట్ అయిందని చెప్పడానికి అదొక ఇండికేషన్ కానీ ఇది ఇది కాంపిటీషన్ అంత విచ్చలవిడిగా ఆ సేవ జరుగుతున్నప్పుడు చాలా బాధ వేసింది దేవుడి పనికి వీళ్ళు ఆటంక పరుస్తున్నారా అని ఒక డౌట్ కూడా వచ్చింది నాకు నిన్న దేవుడి పనిని వీళ్ళు ఆటంక పరుస్తున్నారు ఎందుకంటే ప్రశస్తమైన వాక్యము ఎంతో పీస్ఫుల్ గా చెప్పాల్సిన వాక్యం ని అరిచి గోళలు మధ్యన ఒకడు పాటలు పెడుతుంటే ఒక వాక్యం పంచుతున్నాడు ఒక చర్చలో ఇంత గందరగోళం దేవా ఈ పరిస్థితిని మార్చిన ఆయనని ఒక చిన్న ప్రేయర్ చేసిన అక్కడ పరిస్థితిని మార్చు ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సర్వీసే పెట్టుకుంటే ఒకరు పాటలు అయిపోయి సర్వీస్ అయిపోయినాక రెండో వాడు మొదలెట్టుకుంటాడు అట్లనైనా కనీసం ఊరంతా వింటారు ఇదైతే ఎవరు వినటానికి లేకుండా ఇంత డిస్టర్బెన్స్ దేవుడి కార్యానికి డిస్టర్బెన్స్ అని ఎందుకంటే ముగ్గురు కొట్లాడుకొని వీడిపోయి మూడు పెద్ద మళ్ళీ ఆ ఎంత పెద్దగా ఉన్నాయంటే ఒక నాలుగు మంది కూర్చొని కూర్చొని విని పెద్ద పెద్ద చర్చెస్ అవి చర్చి మంచి బిల్డింగ్స్ అవి ఇంత జరిగినప్పుడు దేవా ఎందుకు నాయన ఇక్కడికి ను కార్యం చేయ ప్రభావాన్ని ప్రార్థన చేసిన పరిశుద్ధాత్మ దిగి రావాలి ఇక్కడ పరిశుద్ధాత్మ కార్యం జరగాల ఎందుకంటే ఆ పరిశుద్ధాత్మ కార్యానికి అడ్డుపడుతున్నారు వీళ్ళు వీళ్ళు ఏ పాటి వారు వీళ్ళే పాటి వారు మామూలు మనుషులను ఏర్పరచుకున్న వారే కదా ను ప్రేమించిన బిడ్డలే కదా మరి ఇంత భయంకరమైన కాంపిటీషన్ లో ఎట్లా సేవ జరుగుతుంది ప్రభా ఇక్కడ సమాధానంతో సేవ జరగడానికి సహాయం ఒక చిన్న ప్రేయర్ చేసుకొని వచ్చేసిన బయటికి ఆ కుటుంబానికి ఆదరణ ఏమని ఆ సంఘాలకు సమాధానం ఏమి ఎందుకంటే ఆ సేవ అట్లాంటి సేవ ఫలించదు అలాంటి సేవ ఫలించదు అప్పుడు దేవుడిని కూడా దుఃఖమే పరిశుద్ధాత్మని దుఃఖపరుస్తున్నారు వాళ్ళు కాబట్టి మనకు కొన్నిసార్లు బాధ ఇలాంటివి చేసి చూస్తుంటే అంటే కరెక్ట్ గా వాక్యాన్ని బోధించి ప్రజలని వాక్యము వైపు నడిపించే నాయకులు యాజకులు కావాలి మనకు వాక్యం వైపు మనము పో మన మన థీంలో చాలా మంది సేవకులు వెళ్తున్నారు ఇంటింటి సేవ హాస్పిటల్ సేవ విలేజ్ మినిస్ట్రీ అన్ని చేస్తున్నారు కానీ మనం ఇలాంటి వారి సేవలో ఉంటున్నప్పుడు అలాంటి వారి కోసం కూడా మనం ప్రార్థన చేయాలి సేవ సమాధానంగా ఫలభరితంగా జరగాలి అది మన బాధ ఫల భరితంగా జరగాలి అప్పుడే ఆయన చేసిన ప్రయాస ఆయన శిలవ త్యాగానికి ఒక అర్థం ఉంటుంది లేకుంటే ఫలం లేకుండా అవుతుంది ఆత్మల సంపాదనే జరుగుతలేదు అక్కడ కేవలం నామకార్థంగా వచ్చిపోతున్నది అటెండెన్స్ అనమాట అటెండెన్స్ ఇచ్చిపోయినంత మాత్రం దేవుడు కన్ఫర్మ్ చేయడు దేవుడు కన్ఫర్మ్ చేయడు నేను వచ్చినా ప్రభా ఐఎం ప్రజెంట్ అంటే నో వే అంటాడు దేవుడు ఎందుకంటే నీ ఆత్మ ఎక్కడ ఉంది శరీరం ఎక్కడ ఉంది ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే ఆ గ్రూప్ కావాలి దేవుడికి ఆత్మతోనూ సత్యముతోనూ ఆత్మతో జరగాలి ఆరాధన సత్యంగా జరగాలి ఆరాధన అంతే తప్ప ఈ హిపోక్రసీ వేషధారణతో జరగకూడదు నాకు అది చూస్తున్నప్పుడు చూసినంత సేపు ఒక ఫైవ్ అవర్స్ కూర్చున్నాను తలనొప్పి వచ్చేసింది నాకు అసలే జర్నీ చేసేళ్ళిన ఇంట్లో వాళ్ళంతా ఇంకా ఏడుస్తూనే ఉన్నారు ఆ దుఃఖంని వాళ్ళని ఓదార్చిన తర్వాత ప్రార్థన కూటం అంటే దానికి సిద్ధపడ్డాము కానీ ఈ సర్వీసింగ్ ఈ చర్చెస్ సర్వీసే చాలా భయంకరం అనిపించింది ఆ టైంలో నాకు పైగా మూడు చర్చెస్ తెలుసు ఆ ఇంట్లో ప్రార్థన కూటం ఉందని తెలిసి పోటీ అంటే ఎక్కువ వస్తారు బయట నుంచి అని ఇంకెక్కువ పోటీ పడ్డ విజృంభించిండ్రు నాకు బాధేసింది ప్రభా ఇక్కడ నువ్వు కార్యం జరిగించాల్సిందే మీ ఆత్మకారం ఇక్కడ జరగాల అంతే ఒక్కొక్క సిస్టమ్ లో ఒక్కొక్క షిఫ్ట్ లో పెట్టుకుంటే ఆరాధన కనీసము ఒక చర్చి సమాధానంగా వాక్యం పంచుకున్నాక వేరే చర్చికి అవకాశం వస్తుంది ఈ పోటీ తత్వంతో ఆయన నామానికి దూషణమే ఆయనకు ఆత్మకు దుఃఖమే అని నామం దూషించబడుతుంది అక్కడ వాక్యం పంచుకుంటే ఎవరు ఎవరికి తెలియదు అంత విచిత్రంగా మరి అది కొన్ని ఏళ్ల నుంచి జరుగుతుందంట ప్రభు మరి ఇక్కడ నువ్వు కార్యం చేయాలని ఒకటి చిన్న మాట అనుకున్నావు మనసులో నువ్వే కార్యం చేయాల ప్రభా ఎందుకంటే మన ఆయుష్ కాలం ఎంత తిప్పికొడితే డెబ్బై ఏళ్ళు డెబ్బై ఏళ్లలో మనము చదువులు ఉద్యోగాలు చేసుకొని పెళ్లి చేసుకున్నకే ముప్పై ఏళ్ళు అయిపోతుంది సంసారం కోసం ప్రకృతే ఇంకొక ఇరవై ముప్పై ఏళ్ళు అవుతుంది మన కోసం మనం ఎప్పుడు సిద్ధపడుతున్నాం మన ఆత్మలో మనం ఎప్పుడు సిద్ధపరచుకుంటున్నాం ప్రభా సహాయం చేయను ఇక్కడ బిడ్డ అందరి రక్షించు అందరూ క్రిస్టియన్సే మళ్ళీ అందరూ క్రిస్టియన్సే ముసుగులు వేసుకుంటారు నాగలు మనస్సు దూరం ఉంది దేవుడికి దూరంగా ఉంది మనస్సు ఎందుకంటే ఆ పాస చెప్పేది వాళ్ళకి వినపడట్లే మైకులు బయటకున్నాయి లోపల ఏం వింటున్నారో వంద మంది కంటే ఎక్కువ ఉండారని చెప్తున్నారు కాబట్టి నాకు ఇవన్నీ చూసినప్పుడు చాలా బాధ చేసిందనమాట నిన్న ఆయన కార్యంనికి అడ్డు తగులుతున్నామా మనము మనుషులము దేవుడి కార్యాలని అడ్డు పడుతున్నామా మనల్ని జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు అంతే ఏసే మల్ని జ్ఞాపకం చేసుకోవాలి ఆయన మన ఆయన జ్ఞాపకాలలో మనం ఆల్రెడీ ఉన్నాం కాబట్టి దేవుడి యొక్క శిల్వ కార్యంని జ్ఞాపకం చేసుకుందాం ఆయన ఇచ్చిన రక్షణను జ్ఞాపకం చేసుకుందాం ఆయన మనకు ఇవ్వబోతున్నటువంటి ఆ యొక్క పరలోకపు బహుమానం నీతి కిరీటమును జీవకిరీటంని జ్ఞాపకం చేసుకుందాం మనము దానికోసం సిద్ధపడాలి అంతే ఇక ఇవన్నీ ఆలోచిస్తుంటే మనం కూడా కొన్నిసార్లు తప్పిపోతామేమో అనిపిస్తుందట అలాంటి గందరగోళం ఇలాంటి గందరగోళము ప్రతి సంఘంలో ఉంటుందని నేను కూడా అనుకుంటున్నాను ఎందుకంటే పొద్దున్న వాక్యం వింటుంటారు మేము కాజీపేటలో చూసినప్పుడైతే ఒక సంఘం అయితే ఆరు ముక్కలైనాయి ముందు ఒకటి రెండు అయినాయి రెండు నాలుగైనాయి ఆ రెండు నాలుగులో రెండు అట్లనే ఉన్నాయి మీతో రెండు మళ్ళా నాలుగు రెండు ముక్కలైనాయి వాళ్ళ అందరూ పెద్ద పెద్ద పాస్టర్స్ అమెరికా కెనడా ఆస్ట్రేలియా వెళ్ళొచ్చిన పాస్టర్స్ కానీ సంఘాన్ని మాత్రం మొక్కలు ముక్కలు తీసిపడేసి ఎందుకంటే దేవుడి కార్యంలో వీళ్ళు ఒక నెగిటివ్ పాత్ర పోషిస్తున్నారు ఆత్మల సంపాదన కాదక్కడ ప్రెస్టీజ్ పేరు ప్రఖ్యాతుల కోసం ఆడంబరం కోసం నాకు అప్పుడు గుర్తుకొచ్చింది ఏంటంటే శరీరాశ నేత్రాశ జీవపుడంబం ఇవి ఇంకా మన సంఘాలలో భయంకరంగానే పనిచేస్తుంది భయంకరంగా కాబట్టి మనం ఇలాంటి వాటి బంధించాలి ప్రార్థన చేయాలి ఇంకా గొప్పగా గాఢంగా ప్రార్థన చేయాలి గంభీరంగా ప్రార్థన చేయాల ఇలాంటి వారి కోసం ప్రభా ఎన్నో ఆత్మలు ఇంకా నశించిపోయినాయి వాళ్ళు ఎద్దకు మాత్రం ఎవరు పోవట్లేదు ఉన్న ఆత్మలే రాబట్టుకుంటున్నారు ఉన్న ఆత్మల పైన వాళ్ళ ప్రతాపం చూపిస్తున్నారు ఏసీఆర్ నలిగిపోతున్న ఆత్మలను బట్టి నీకు అతన్ని మొరపెట్టుకుంటున్నానని నిన్న నిన్నటి దినంలో నేను మొరపెట్టుకున్నాను కాబట్టి మనము ఏ పాటి వారమో మనం గుర్తించినాం మనం చాలా విలువ పెట్ట కొరబడిన వారం మనం ఎంతటి వారము అంటే దేవుడు మనల్ని రాజులుగా యాజకులుగా మార్చేసిన అంతటి వారం అంత గొప్ప జనాంగంగా మనల్ని చేసినాడు కాబట్టి ఆయనకు బదులుగా మనల్ని ఏం కోరుకుంటున్నాడు నిన్ను నేను నా స్వహస్తాలతో తయారు చేసి నా జీవపు జీవముని నీ నోట ఊదిన కాబట్టి నువ్వు నా సొత్తు నువ్వు విలువ కొనబడిన దానము కొనబడిన కాబట్టి నువ్వు నా సొత్తు నా కోసం నువ్వు ఏం చేయాలన్నా అది నువ్వు జ్ఞాపకం చేసుకొని సమర్పణతో చేయి ఎందుకంటే నేను నేను ఎప్పటికీ జ్ఞాపకం చేసుకుంటున్నా మనల్ని వీడవని ఎడబాయిన దేవుడు కాబట్టే తన అరిచేతులలో మనల్ని చెక్కుకొని ఉన్నాడు కాబట్టే నీవు నా సొత్తు అని చెప్పిన దేవుడు ఆయన కోసం మనము కార్యం చేద్దాం ప్రార్థన చేద్దాం అందరి కోసం ఇలాంటి సమస్యలను బట్టి మనం ప్రార్థన చేద్దాం ఇంకా అనేక ఆత్మలు రావాలా ఇంకా అనేక ఆత్మలు అటువంటి సంఘం నుంచి చీర నుంచి విడవబడాలా ఎందుకంటే సత్యం వైపు నడిపించబడాల వాళ్ళు సత్యం తెలుసుకోవాలా సత్యంలో లేరు అక్కడ అంత పెద్దగా సేవ జరుగుతుంది కానీ అందులో సత్యం లేరు కాబట్టి దేవుడు కార్యం జరిగించాల దేవుడికి చిన్న వాక్యం దీవించను కాక ఒక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహాగనుడ సర్వోన్నతుడా సర్వశక్తి మంతుడా మమ్మల్ని నువ్వు ఎంతో గొప్పగా ఎన్నుకున్నావు నాయన మేము ఏ పాటి వారం అయినప్పటికీ నీలో మేము ఎంతో గొప్ప ఆత్మలం నాయన మమ్మల్ని మీరు చేర తీసిండు మమ్మల్ని ఏర్పరచుకున్నారు కాబట్టి యాజకులుగా రాజులుగా ఆ సమూహంలో మమ్మల్ని చేర్చున్నారు కాబట్టి నీకు వందనాలు ప్రభ మా ద్వారా మీరు గొప్ప కార్యం జరిపిస్తున్నారు ప్రభ ఇంకా మార్చండి నాయన ఇక ప్రభ ఈ అంత్యకాలంలో ఈ దుర్దినంలో మేము ఉంటుండగానే ఇక అతి సమీపము రానై ఉన్న దేవుడు ప్రభా అంత్యకాలంలో మేమందరం తండ్రి నిన్ను ఎదుర్కొన్నట్టుకు సిద్ధపరచమని మమ్మల్ందరినీ నడిపించి బలపరచమని ఏసే శక్తి కలిమంలో అడిగి ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి ఆమె